ఇప్పుడు మిఠాయి అనే పదము నోట్లో ఉంటుంది ఆ పదానికి చెందిన పదార్థము బయట ఉంటుంది దాన్ని నాలుగు మీద పెట్టుకుంటే ఇది తీయగా ఉంది అనే జ్ఞానం బుద్ధి కలుగుతుంది ఆ మధుర రసము యొక్క అనుభూతి తన స్వరూపమునందు కలుగుతుంది అంచేతనే మిఠాయి ఎదురుకుండా ఉంటే ప్రత్యక్ష ప్రత్యక్షం అది నాలుగు మీద పెట్టుకుంటే అది బౌద్ధికము తీయగా ఉందని తెలుస్తూ ఉంటుంది తీయగా ఉంది బాగానే ఉందిరా తీ ఎక్కువ వేయలేదు బాగానే వేసేసారు శనగపిండి కూడా బాగుంది అది ఫ్రెష్గా ఉంది వాసన రావట్లేదు ఫ్రెష్గా ఉంది అని ఎందుకంటే తిరుపతి ప్రసాదం తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ముక్కు దగ్గర ఎందుకంటే దాని నిండా వేస్తారు ఈ నెయ్యి అది ఎటువంటి స్టాండ్ అది ర్యాంకింగ్గా తయారవుతుంది నెయ్యి పడైపోతుంది ఎక్స్పోజర్ అయితే అందుచేత నాది ముక్కు దగ్గర పెట్టుకుంటే కానీ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్ ముక్కు దగ్గర పెట్టుకునే ఫ్రెష్గా ఉందని తెలుస్తుంది నాకు తెలియగానే దాన్ని చుట్టూ చూసి దాంట్లో ఇంతంత పటిక ముక్కల్లాగా ఉంటాయి అవన్నీ వేడి పక్కన పెడతా పళ్ళు ఇప్పటికే పోయాయి పళ్ళు పెట్టి మిగిలింది నోట్లో వేసుకుంటా ఈ పటికి ముక్కలను ఏం చేయాలి ఎలా వాళ్ళారో ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో బాగా త్యాగం ఏదో కొంత సో వాటెవర్ ఏమో ఎందుకు చెప్పానో నాకే తెలీదు సో ద పాయింట్ ఈజ్ తత్వ త్వం కాబట్టి మిఠాయి నోట్లో పెట్టుకుంటే ఇది ఫ్రెష్గా ఉంది మంచిగా ఉంది దీంట్లో ఈ ముక్కలోవి లేవు బాగానే ఉంది ఇదంతా బుద్ధి అప్పుడు ఒక క్షణం అంటే మీరు కనుక కంగారు కంగారుగా తింటే ఆ క్షణం చాలా తక్కువే ఉంటుంది బుద్ధి క్షణాలే ఉంటుంది మీరు కనుక మెడిటేటివ్గా తిన్నారనుకోండి అంటే ఈటింగ్ వర్సెస్ టేస్టింగ్ అని ఉండే ఊరికే తినేస్తూ అది ఆరోగ్యానికి మంచిది కాదు అనుభవానికి మంచిది కాదు ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదు సరిగ్గా నవ్వలటం లేదు కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాదు మరొకేదో ఆలోచిస్తున్నాడు స్ట్రెస్లో స్ట్రెస్ అయిపోతాడు కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు అనుభవానికి మంచిది కాదు ఎందుకంటే ఈజ్ నాట్ టేస్టింగ్ చేతనే ఓ మహాత్ముడు అన్నాడు పీపుల్ ఓన్లీ ఈట్ దే డోంట్ టేస్ట్ టేస్ట్ చేయాలంటే ఏం చేయాలి మీ మనస్సు ఇటు చెదిరిపోకుండగా దాని మీదే ఫోకస్ అయి ఉంటేనే మీరు టేస్ట్ చేయగలుగుతారు ఆ టేస్ట్ అంటే ఆ రసానుభూతి మీకు కలగాలి అది అనుభూతి కాబట్టి మూడు ఉంటాయి పదము అర్థము అనుభూతి పండితులకు పదము అర్థము తెలుస్తున్న అనుభూతి ఎరగరు అనుభూతి అన్నది భగవాన్ మహర్షి లాంటి వారికి అది వారి సొత్తు అనుభూతి సర్వాత్మభావం గురించి పండితులు పుస్తకాలు రాస్తారు ఉపన్యాసాలు చెప్తారు వారికి ఆ అనుభూతి ఉండదు కానీ ఆ అనుభవం మహాత్ముడికి ఆ సర్వాత్మభావం అనుభవానికి వస్తుంది అనుభూతి కాబట్టి మీరు నేను అన్నదాన్ని అనుభూతి లెవెల్కి పట్టుకుపోవాలి నేను అని దేహ పదము నేను అనే వాక్యము పెట్టుకోకుండా అనుభూతికి పట్టుదల మీరు నేను అనే అనుభూతి లెవెల్కి వెళ్ళేప్పటికీ ఆ నేనులో దేశం ఉండదు నేను ఇక్కడ ఉన్నాను అనేది ఉండదు కాలం ఉండదు ఇప్పుడున్నాను అనేది ఉండదు జెండర్ ఉండదు జెండర్ ఉండదు మొగ ఆడ అనేది ఉండదు కులం ఉండదు వర్ణం ఉండదు వర్గం ఉండదు ప్రాంతం ఉండదు నేషనాలిటీ ఉండదు మామూలుగా నేను చుట్టూ వీడు పెట్టుకునేవి ఏమీ ఉండదు క్యూర్గా ఉంటుంది ఆ అనుభవం ఏమండి అది అది అహం యొక్క అసలు సెసలైన అర్థం ఇవన్నీ డ్రాప్ చేసుకుని అక్కడికి వెళ్ళారు కదా దీన్నే భాగత్యాగ లక్షణ నేను అని కాగితం మీద రాస్తే వచ్చే అర్థం కాదది నేను అని బుద్ధిలో అనుకుంటే వచ్చే అర్థం కూడా కాదు ఆ అనుభూతి లెవెల్కి వెళ్ళిపోవాలి నేను అంటే కాగితం మీద రాసిన నేనికి ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి అధ్యారోపములను బుద్ధిలో నేను అనే దాని చుట్టూ అల్లుకుని ఉన్న ఆరోపములను అన్నిటినీ జారవిడి చేసి ఆ నేను ఎందుండే శుద్ధమైన ఎరుక చిత్ అంశాన్ని మాత్రం దారబెడకూడదు అది కూడా దారబెట్టి చి శూన్యం అది జారబడకూడదు పిల్లాడిని నచ్చబెట్టుకుని తొట్టిలోని నీళ్ళన్నీ పారిపోయాలి ఇది ఇంగ్లీషు శాంత సో ఇది బాత్ టబ్ అంది బా అది చెయ్యి పిల్లవాడిని టబ్బులో కూర్చోబెట్టి సబ్బుతోటి స్నానం అది చేయిస్తారు ఆ నీళ్లు పారపొస్తారా అట్టు పెట్టుకుంటారా పారపొస్తారు పిల్లాడిని చేతిలోకి తీసుకుని నీళ్లు పారపలేదు పిల్లాడితో పిల్ల నీళ్ళతో పాటు కాదు పిల్లాడిని కూడా తీసుకెళ్ళి పారేసిరారు ఆ డబ్బులో తబ్బెత్తి అలా పారేసి వస్తారా పారేసిరారు పిల్లాడిని అట్టు పెట్టుకుని ఆ డబ్బులో నీళ్ళు అది పారేసి అలాగే ఆ నేను చుట్టూ మీద అల్లుకున్నటువంటి ఆరోపములు అధ్యారోపములు కొన్ని ఎక్కడి నుంచి వచ్చే అధ్యారోపాలు ఫ్యామిలీ వాళ్ళు మీకు ఇస్తారు అదే నీ గోత్రం ఫలానా రా అంటారు నీ ఇంటి పేరు ఇది అంటారు నువ్వు ఫలానా వంశం అంటారు అని ఫ్యామిలీ వాళ్ళు ఇస్తారు సొసైటీ ఇస్తుంది సొసైటీ ఏమంటుంది నువ్వు హైదరాబాద్ ఇది అంటే కాబోలు అనుకుంటాడు తర్వాత ఆఫీసులో నువ్వు నువ్వు సూపర్వైజర్ రా సూపర్వైజర్ అయితే వర్కర్ అంటుంది కాబోలు అనుకుంటాడు ఈ సొసైటీ ఇస్తారు మతం ఇస్తుంది నువ్వు ఫలానా మతం వాడివి అని మాతో వేసుకున్నా సో ఒక వైష్ణవ ఆచార్యుడి దగ్గరికి ఒక ఐదు వెళ్ళి దండం పెట్టాడు అతడు కూడా వైష్ణవుడే అతడు స్వామీజీ ఆశ్రమానికి సేవ వచ్చి పాఠాలు చదువుకుంటూ ఉంటాడు నా దగ్గర కూడా జల శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాడు అడిగారు అతన్ని అతని ఏదో కొంత సంపన్నుడు నేను ఒక విగ్రహం ఒకటి పెట్టబోతున్నాను దానికి అది బంగారం విగ్రహం పెట్టాలి పంచ విగ్రహం కాకుండా బంగారం పెట్టాలని నాకు కోరిక పంచు విగ్రహాలు చాలా ఉన్నాయి బంగారందే లేదు దానికి డబ్బు అవుతుంది మీరు ఆ విగ్రహం ఖరీదు మీరు పెట్టుకోండి అని ఈయన ఆచార్యుడు ఆయన్ని కోరాడు ఆయన నేను పెట్టను ఎందుకంటే నేను ఇప్పుడే దయానంద సరస్వతి గారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఏదో చదువుతున్నాయి అక్కడ కొంత డొనేషన్ నేను అని ఈయన అంటే అది కదా నువ్వు వైష్ణవుడివి కదా వాళ్ళ అద్వైతులు నువ్వు వైష్ణవుడివి నీకు వాళ్ళతోటి పనేమిటి అని నేనే చెప్పడానికి ప్రయత్నం చేశాడు అంటే అతనున్నాడు నేను ఆత్మస్వరూపం ఉండండి వైష్ణవుని కాదండి అతను వంట అంటే ఆయన అన్నారు ఆత్మ అంటే అది అజ్ఞానం ఆత్మ అజ్ఞానం ఆత్మ వైష్ణవుడైనప్పుడే దానికి ముక్తి లేకపోతే ఆత్మ నరకంలో పడుతుందని చెప్పాడు అంటే పర్వాలేదు కండి నేత చిన్న డొనేషన్ ఇచ్చేసి వచ్చేసాడు అసలు మీకు విషయం ఏం చెప్పాడు అంటే సమాజం కూడా మీకేం చేస్తుంది ఆ నేనుకి అనేకములైన అధ్యారూపాలని అంటగడుతుంది మీకు ఆ నేను ఈ అధ్యారూపములనన్నిటినీ మీరు విడిచిపెట్టాలి నేను యొక్క అచిత్ చిత్ స్వరూపాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు దాన్ని పట్టుకోవాలి పట్టుకుంటే ఆ చిత్ దేశము కాలము దేహాభిమానము తీసేస్తే ఇంకా నేను నేనే కాదు అది అది చిత్ శుద్ధమైన చిత్ అయిపోతుంది దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని చిత్ ఆ నేనుకి తత్ అంటే దేవుడు దేవుడు అంటే ఏమిటి దేవుడు జ్ఞానస్వరూపుడు అవునా కదా అవును జ్ఞానస్వరూపుడు కాదంటే జగుడు అయిపోతాడు జడమైపోతాం జనుడు కూడా దేవుడు కూడా జ్ఞానస్వరూపుడే చిత్స్వరూపుడే చిన్మయుడే ఇప్పుడు ఇంకా దేవుని ఎందుండే కొన్ని అధ్యారోపాలన్నీ తీసేయాలి దేవుడికి పెట్టిన పెద్ద అధ్యారూపం ఏమిటో ఈ అధ్యారూపం దేవుడు పెట్టుకోడు మనం పెడతాం ఎందుకండి ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ అధ్యారూపం ఉంటుంది అజ్ఞానం ఉంటే కానీ అధ్యారూపం ఉండదు దేవుడికి అజ్ఞానం ఉంటుందా ఉండదా ఉండదు కాబట్టి ఆయన తరఫు నుంచే ఏ అధ్యారూపము ఉండదు మనకు అజ్ఞానం ఉంటుంది కాబట్టి మనం అధ్యారూపం పెడతాం ముందు మన నెత్తి మీద అధ్యారూపం పెట్టుకుని తర్వాత దేవుడికి అధ్యారూపం పెడతారు శట రూపం పెడతారంటారు చూసారా ఆ రకంగా ముందు మన నెత్తి మీద అధ్యారూపం పెట్టుకుని నేను ఇది నేను అది ఫలానా ఫలానా ఫలానా అని ఆ తర్వాత దేవుడి నెత్తి మీద అధ్యారూపం పెడతాడు నేను ఫలానా ఆమెకు భర్తనని వీడు దేవుడు ఫలానా అమ్మాయికి భర్తని పెట్టుకుంటాడు దేవుడు పెళ్ళి పెళ్లి చేసుకున్నానని వీడితో చెప్పాడే అలా పోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు దేవుడి మీద పెట్టిన అధ్యారూపాలను కూడా తీసేయాలి అక్కడ కూడా భాగత్యాగం చేయాలి త్వం దగ్గరే కాదు తత్తు దగ్గర కూడా భాగత్యాగం చేయాలి దేవుడికి పెట్టిన అత్యంత ప్రధానమైన అధ్యారోపం ఏమిటో తెలుస్తున్నా అండి పరోక్ష పరోక్షత్వము అంటారు ఈశ్వరుడు పరోక్షుడు అంటే కంటికి కనబడేవాడు కాదు ఎక్కడో దూరంగా ఉంటాడు మనకి కనబడేవాడు మనకి తెలిసేవాడు కాదు అని దేవుడికి దూరంగా పెట్టుకున్నాడు అదే అధ్యారూపం మీరు ఆ అధ్యారోపాన్ని తీసేయాలి శ్రీకృష్ణుడు అదే అంటాడు నేను నీ హృదయంలో ఉన్నాను రా బాబు ఓ దేవుడా నీవు ఎక్కడో వైకుంఠంలో ఉన్నావంటే ఓన్లీ తస్సది నేను వైకుంఠంలో లేనురా నేను నీ హృదయంలో ఉన్నాను అని ఆయన అంటున్నాడు కాబట్టి ఆ దేవుడు అనేవాడు ఎక్కడో పరోక్షంలో ఉన్నాడు దూరంగా ఉన్నాడు అనే అధ్యారోపాన్ని మీరు తీయగలగాలి ఆ తత్తు నుంచి తత్తు అని ఎందుకన్నారు గట్ అని ఎందుకన్నారు ఈ అధ్యారూపం ఉండబట్టే అన్నారు ఈ అధ్యారూపాన్ని మీరు తీసేస్తే ఇంకొక అధ్యారూపం కూడా తీయాల్సి ఉంటుంది ఈ మధ్యకాలంలో వచ్చిన అధ్యారూపం దేవుడు అంటే మహిమలు మాయలు చేస్తాడు ఆయన ఏం చేయడు ఆయన మహిమలు మాయలు చేయడు మేఘం లేకుండా వర్షం కురిపించడు మే నెలలో ఎండ కాయకుండా ఉండడు గాలి గట్టిగా వేచి అరటి చెట్టు విరిగిపోకుండా చేయడు నీటికి తడవకుండా చెయ్యడు భూమికి ఆకర్షణ లేకుండా వీడు గాలి పింజేలాగా అయిపోయేట్లాగా చెయ్యడు ఆయనే మహిమలో వేయం చేయడు వీడు అనుకుంటాడు దేవుడు మహిమలు చేస్తాడని వీడు ఎదురు ఉంటాడు ఆయన చేయడు ఆయన చేసిన చేశాడు కాబట్టి దేవుడంటే మహిమలు చేస్తాడు అనే అధ్యారూపాన్ని మీరు పక్కన పెట్టాలి దేవుడంటే ఎక్కడో దూరంగా ఉంటాడు అనే అధ్యారూపాన్ని పక్కన పెట్టాలి ఈ దేవుడు చిన్మయుడు చైతన్య స్వరూపుడు అని పట్టుకోవాలి అప్పుడు భేదానికి తావే లేదు భాగత్యాగము చేత అభేదము తెలిసిపోతుంది అనుభవానికి వస్తుంది అభేదము బుద్ధి ఎందు తెలియదు వాక్కుమందు నిరూపడం కాదు బయట నిరూపణం కాదు అనుభవంలో నిరూపణమైపోతుంది ఇదేతనే లక్షణము లక్ష్యతే దాన్ని మీరు దర్శిస్తారు ఆ మూడో కన్ను అంటే జ్ఞాననేత్రంతో మీరు దర్శిస్తారు దీనికి లక్షణము అంటే నేను మొత్తం విషయం అంతా కవర్ చేసేసాను ఇంక ఇప్పుడు ఉంటే పతి ప్రతి పదార్థం ఇమ్మడమే మిగిలి పదచ్ఛేదం పరాపరాత్మనో యుక్త అయింది పదచ్ఛేదం కూడా అయింది ఏం ఏ విధముగా తత్వస్యాదివాక్యై తర్వాత వద్దం యుక్త యుక్తితో పరాపరాత్మనో పరమాత్మకు జీవునకు ఏకత అభేదము సంభావిత స్వీకరించబడినది అది కాబట్టి యుక్తి చేతను మనము యుక్తి అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవడము అని అర్థం ఎప్పుడూ కూడా మీరు ఏది మాట్లాడినా యుక్తియుక్తంగా ఉండాలండి యుక్తి ఉండాలి అదే యోగము యుక్తి అన్న యోగము ఉన్నా ఒకటే యుక్తిగా ఉండాలి మీరు మాట్లాడేది రేషనల్గా ఉండాలి ఒకప్పుడు రేషనల్కి బియాండ్ ఉండొచ్చు తప్పు కాదు కానీ ఇర్రేషనల్గా మాత్రం ఉండడానికి వీల్లేదు రేషనల్గా మాత్రం ఉండడానికి వీల్లేదు రెండు నిమ్మకాయలు వేస్తే ఓ నిమ్మకాయ దేవుడు తీసుకుని ఇంకో నిమ్మకాయ మనకి ఇచ్చేస్తాడు అని ఇలాంటివి చెప్పకూడదు అంటే అక్కడ ఏదో ఒక ఒక కేలము గలదు కీలహ అంటారు కీలహ అంటే సంస్కృతం లేబర్ అని అక్కడ ఏదో ఒక లేబర్ ఒకటి ఉందనమాట రెండు నిమ్మకాయలు వేసేప్పటికీ ఆ లేబర్ ఏం చేస్తుంది ఒక నిమ్మకాయకి దారి ఇచ్చేసి ఇంకో నిమ్మకాయని వెనక్కి తోసేస్తుంది అలాగుందా యుక్తి ఉండదు ఇప్పుడు నేను చెప్పింది యుక్తి కాదు దేవుడు ఒకటి అట్టి పెట్టుకుని ఒకటి మనకి ఇస్తాడంటే ఇప్పుడు దేవుడికి అది పెద్ద లోటు అయిపోతుంది ఎందుకంటే మన నిమ్మకాయ ఇంకా అవసరం అయింది కదా ఒకటి నిమ్మకాయ ఇంకా అవసరం పడింది అంటే అది అపూర్ అపూర్ణత్వం అయిపోతుంది కదా పూర్ణమదహాకి తేడా వచ్చేసి రెండు లీటర్ల పానకం పోస్తే ఓ లీటర్ ఆయన తాగేసి ఓ లీటర్ మనకి ఇచ్చేస్తాడు అదలాగా అంటే అక్కడ ఒక లేబర్ ఉందన్నమాట అదేం చేస్తుంది ఒక లీటర్ని ఎలవు చేసి ఇంకో లీటర్ని వెనక్కి తోసేస్తుంది లేబర్ ఇస్తే ఒక కేలహాస్తి విఘ్నేశ్వరుడు పాలు తాగేస్తున్నాడు అంటే ఆ తొండమునందు పోరస్గా ఉందది పోర్స్ ఉన్నాయి క్యాపిలరీ ఎఫెక్ట్తో అది పాలు లోపలికి పోతున్నాయి ఎలా అయితే చెట్టులో మీరు చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే అది పైకి వెళ్తాయి ఎలా వెళ్తే పంప్ ఎత్తున పెట్టి ఆ పంపు ఏమి ఉండదు క్యాపిలరీ ఎఫెక్ట్తో పైకి ఉండదు అలాగే ఈ విఘ్నేశ్వరుడు పాలను అలా తాగిస్తున్నాడు యుక్తి ఉండాలి అది విఘ్నేశ్వరుడికి మన యొక్క భక్తి అవుతుంది యుక్తి లేకుండా ఆయన పాలు తాగేస్తున్నాడు అన్నారు అనుకోండి ఇంకో చోట ఈ పోరస్ స్టోన్తో చేసిన విఘ్నేశ్వరుడు పాలు తాగాడు ఇంకో చోట పింగాణితో చేసిన విఘ్నేశ్వరుడు ఉంటాడు ఆయన పాలు అక్కడ గంటసేపు పెట్టినా తాగడం అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఆ విఘ్నేశ్వరుడు ఏం చేయాలి ఏం చేస్తారో తెలిసినా వాడు ఆలయానికి వెళ్ళడం మానేస్తాడు ఇక్కడ ఆలయానికే వెళ్తాడు యుక్తి ఉండదు యుక్తి లేకుండగా మాట్లాడకూడదు రమల శాస్త్రము అదో శాస్త్రమా రమల అనేది సంస్కృత పదం కూడా కాదు రామాల అని పదాలు ఉన్నట్టు అక్షరాలు చెప్పినట్టుగా ఉంది తప్ప హయవరట్ అన్నట్టుంది అదొక పదం కింద లేదు రమల శాస్త్రము అనేది ఎక్కడ లేదు ఆ శాస్త్రం ఎక్కడ సంస్కృత సాహిత్యంలో ఎక్కడ లేదు నాకు రమల శాస్త్రము వచ్చును ఓకే మీరు ప్రశ్న అడగండి మా కుర్రాడు ఎంసెట్ ప్యాస్ అవుతాడా అనగానే గవ్వలు ఎనిమిది గవ్వలు ఉంటాయి ఆ గవ్వలు దీనిలో వేయడం ఇదంతా టీవీలో ఇలా వేయడం ఏసో దండం ఒకటి పెట్టాం మళ్ళీ దండం ఎందుకు దండం పెట్టడం పెడితే ఐదు వచ్చాయి ఐదు వచ్చాయి ఐదు పాయింట్లు వచ్చాయి మీకు అని తగటగటగా వచ్చి మీ కుర్రాడు బాగా కష్టపడి చదివినట్లయితే పాస్ అయ్యే అవకాశం ఉంది బాగా ట్యూషన్ సోవి పెట్టుకోండి ట్యూషన్స్ లేకపోతే ప్యాస్ కాడు ఆ ట్యూషన్ సోలు పెట్టినట్లయితే ప్యాస్ అవుతాడు అని చెప్తాడు మేము ఆల్రెడీ ట్యూషన్స్ పెట్టేవాడి మహా పెట్టేవాడి సారు అని ఆ అమ్మగారు అంటున్నారు అంటే పెట్టారు కదా ఆల్రెడీ ట్యూషన్స్ మంచివాడి దగ్గరే పెట్టారా లేదా మంచివాడి దగ్గరే పెట్టారు ఆయన ఇంకోసారి మీరు చెక్ చేసుకోండి పరీక్ష చేసుకోండి మీరు ట్యూషన్స్ బాగా పెట్టి కష్టపడి చదివితే ప్రసవుతాడు ఆ దానికోసం రమణ శాస్త్రము గవ్వము రామ రామ ఇది యుక్తి లేని పద్ధతి అలా ఉండకూడదు మీరు యుక్తిని చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి యుక్త్యా మీరు ఆ యుక్తిని కనుక ఫాలో అయితే ఏకతా సంభావిక ఈ ద్వైతులకు వాళ్ళకి యుక్తికి విరుద్ధం ఈ రమణ శాస్త్రానికి యుక్తికి ఏమైనా సంబంధం ఉన్నదా యుక్తే ఉంటుంది అక్కడ దేవుడికి వీడు పొద్దున్న మధ్యాహ్నం వివాహం అని మొదలు దాంట్లో భక్తి భక్తి కాదు దాంట్లో విశ్వాసం తప్ప యుక్తి ఏమున్నది యుక్తి ఏముండదు ఏమో నేనేవో మాటలు అన్నానో మీరు దాన్ని సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తాను సో యుక్తితోటి పర అపర ఆత్మనోహ ఏకత సంభావిత ఇది రిలేషనల్గా శంకరాచార్యులు చెప్పారు కాబట్టి అదంతే అని అలా మాది అద్వైత పీఠము కాబట్టి అద్వైతమే అని అలా అనుకూడదు అద్వైత పీఠమే అద్వైతం అద్వైతము పీఠము కాదు అది సత్యం అద్వైతము ఇట్స్ ద ట్రూత్ నాట్ అీఠ కాబట్టి యుక్తి పరాపరాత్మనోరేవం యుక్త్యా సంభావితైకట సా ఆ భేదము తత్వమ్యాదివాక్యై తత్వమసీ మొదలైన వాక్యములచే భాగత్యాగేన భాగత్యాగము ద్వారా లక్ష్యతే సూచనగా చెప్పబడుచున్నది సూచన సూచిస్తున్నారు అంతేకాని దాన్ని పదములతో బుద్ధితో తెలుసుకునేది కాదు పదములను బుద్ధిని అర్థం చేసుకుని యుక్తితో అనుభవంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది చేతనే వాక్యార్థం అని చెప్పడం లక్ష్యార్థమనే అంటారు మొత్తం వ్యాకరణ శాస్త్రం అంతా కూడా వాక్యార్థమే దాంట్లో మీకు లక్ష్యార్థం ఉండదు చక్కగా మీరు సూత్రాలన్నీ కంఠస్థం చేసుకుని ఆ ప్రక్రియ అంతా అనుభవానికి తెచ్చుకుని అనుభవం కాదు ప్రక్రియ బుద్ధికి తెచ్చుకుని మీరు దాంట్లో కృత పరిపూర్ణలు అవ్వడానికి అవకాశం ఉండవు అలా చేయాలి కూడా భాష మీద మాత్రం అధికారం లేకపోతే ఎలాగా కానీ దానికి లక్ష్యార్థాలు ఉండవు వ్యాకరణ సూత్రాలకి లక్ష్యార్థాలు ఉండవు ఎక్కడైనా కొన్ని చోట్ల జ్ఞాపనములు ఉంటాయి తప్ప లక్ష్యార్థాలు ఉండవు సరే వేదాంత శాస్త్రంలో లక్ష్యార్థమే ఎందుకంటే ఇది సూచ మీకు సూచించడమే కుదురుతుంది తప్ప సూచనగా చెప్పడమే కుదురుతుంది మీ అనుభవంలోకి నేను ఎలా ప్రవేశిస్తాను మీ చెవిలోకి నేను ప్రవేశిస్తా అంటే వాక్కు ద్వారా మీ బుద్ధిలోకి నేను ప్రవేశిస్తా మీ బుద్ధిని నేను మాడిఫై చేసి చేయడం ద్వారా మీ అనుభూతిలోకి నేను రాలే అంటే ఆచార్యుడు కూడా వాక్కు బుద్ధి అంతవరకే ఆచార్యుని యొక్క రీచ్ అయిన అనుభవము ఎవరికి వారే చేసుకోవాల్సింది ఇంతటి అభిప్రాయాన్ని మనస్సులో పెట్టుకునే లక్ష్యతే అని అంటారు తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఏమిటంటే అసలు సూత్రవాంగ్మయం ఎలా వచ్చిందంటే ఇది వేదాంతం మటుకు సూత్రముల ద్వారా చెప్పడం ఎందుకంటే దీంట్లో ఎక్కువ వాక్యాల ద్వారా చెప్పేదానికంటే సూచన ద్వారా చెప్పడమే ఎక్కువ ఉంటుంది సూచనాతో సూత్రం అందుకోసం సూత్రవాంగ్మయం వచ్చింది వేదాంతంలో సరే దీన్ని బట్టి ఇంకో దాంట్లో వచ్చిందో ఇంకో దాన్ని బట్టి దీనికి వచ్చిందో దేంట్లో సందర్భం దానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ సూచన సూచిస్తారు అంతేగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు బ్రహ్మ జ్ఞానం అనలేదు వ్యాకరణ జిజ్ఞాస అనరు వ్యాకరణ జ్ఞానం అనే అంటారు అత శబ్దానుశాసనం సూత్రం అంతేగానే అధశబ్ద జ్ఞాన జిజ్ఞా అధశబ్ద జిజ్ఞాస అని ఉండదు ఈ జిజ్ఞాస అన్నది కేవలము వేదాంతానికి పరిమితమై ఉంటుంది పరమీమాంస కూడా ఉందనుకోండి ఆ హేతువు వేరు కాబట్టి ఈ విధంగా ఈ భాగత్యాగ లక్షణతో ఈ తత్వాన్ని తెలుసుకోవాలి మళ్ళీ అన్నాము ఏం ఈ విధముగా యుక్త్యాయుక్తితో పరాపరాత్మనోహ పరమాత్మజీవాత్మల యొక్క ఏకత ఏకత్వము సంభావిత స్వీకరించబడినది సా ఆ ఏకత్వము తత్వమ్యాదివాక్యై తత్వమసీమలైన వాక్యములచే భాగత్యాగేన భాగత్యాగము ద్వారా క్ష్యతే సూచన్ మనుచున్నదీ సోయమి సారీ పరా పరాత్మనోరే యుద్ధ్యా సంభావితైక తమది వాక్యై సా భాగత్యాగే న్య క్యూ విరోధా త్యాగేన భాగోరేక ఆశ్రయోక్ష్యతేథా భాగత్యాగలక్షణ అనేదాన్ని వివరిస్తున్నారు ఒక శ్లోకంలో